ముప్ప మాటలు బహునేర్చి మర్మజ్ఞులను గాంచి వారితోను భేదవాదమాడ గాంచి కుక్క కరువబోవు చందంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని అన్ని భాగములకూ శక్తిని చూచూ ఎవరికీ తెలియకుండా ఉన్న ఓ ఆత్మ వినుము మర్మజ్ఞులు అనగా మర్మమును వారు లేక రహస్యమును వారు అని చెప్పవచ్చును ప్రపంచములో అన్నిటికంటే పెద్ద రహస్యము తన శరీరములో దాగియున్న ఆత్మను తెలియడమే తాను తన శరీరములోనే వెదకి తనకు తెలియకుండా తనకంటే భిన్నముగా లేక తనకంటే వేరుగా శరీరములో ఉంటూ శరీరకార్యములన్నీ తనకు తెలియకుండానే చేయుచున్న ఆత్మను తెలియడము ప్రపంచములో అన్నిటికంటే పెద్ద రహస్యమును తెలిసినట్లగును అగ్నుడు అనగా తెలిసినవాడు అని అర్థము మర్మజ్ఞుడు అనగా ఆత్మను తెలిసినవాడు అనియే చెప్పవచ్చును తనకంటే వేరుగా ఎవరికీ తెలియకుండా జన్మజన్మలకు తన వెంటనున్న ఆత్మను తెలిసిన వారిని చూసి కొందరు మాటలు ఎక్కువగా నిర్చినవారు కవులు భాషా పండితులు తమ వాక్చాతుర్యముచేత ఆత్మజ్ఞులతో భేదవాదము చేయుచుందురు మాటల నైపుణ్యత లేని యోగుల వద్ద తమలోని పాండిత్యమునంతయులకబోయుచుందురు వెయ్యిమంది పండితులు తెలియని ఆత్మను ఊహించుకొని చివరికి తానే ఆత్మయని సాధన ఫలితమదియేనని ఒకరు తరువాత మరొకరు చెప్పుచున్నారు సత్యము తెలియని వారు ఎలా ఎంత చెప్పినా వారికి ఆత్మ రహస్యమైనదే అగుచున్నది ఆత్మను తెలిసిన వాడు వాడు వేలమంది వాదననైనా ఒప్పుకోడు తనకు రహస్యము తెలిసిన దానివలన ఒక్క బ్రహ్మయోగికి తప్ప ఆత్మ ఎవరికీ తెలియదు అని తెలిసినవాడు తాను వేరు ఆత్మవేరుగా శరీరములో ఉన్నానని శరీరము లోపల జరిగేడి పనులను తాను ఏమాత్రము చేయలేదని శరీరమంతా ఆత్మ వ్యాపించి ఉండగా శరీరములో సూదిమోపినంత జాగాలో మాత్రమే తాను గలనని చెప్పగలడు అటువంటి మర్మజ్ఞుల వద్ద పండితులు చూపు పాండిత్యము ముందర కుక్క మురిగినట్లు అని తెలియవలెను